్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మన కార్యక్రమంలో ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ ప్రార్థంతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ ప్రభు ఘనమైన అత్యున్నతమైన మనకి స్తోతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశం పట్టుచాలని గొప్ప దేవుడు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచన కర్తవు సర్వకృపానిదీనమా దేవుడు ప్రభు యుగములకు సజీవుడవు స్తోత్రాలుడవు పూజారుడవు తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ప్రభా మీకు వేలాది వందాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఎంతగానో ప్రేమించిన దేవుడు మా కొరకై తండ్రి రెక్తిని లోకానికి దిగివచ్చు అయినా మాకు మనల్ని రక్షించటకు ప్రాణాన్ని క్రైధనంగా చెల్లించిన గొప్ప దేవుడు ప్రభా మీరు మాకు ప్రతిగా మరణించి మీ మరణం ద్వారా మాకు జీవంను అనుగ్రహించిన దేవుడు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీకు ఉచితమైన కృపతో నీకు అపారమైనటువంటి ప్రేమ కనిక్రమలతో నీ వాత్సల్యంతో ప్రభా మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలనైనా యోగ్యతలే మిమ్మల్ని కూడా ప్రభా ఇంతవరకు సజ్జీలుగా ఉంచి రాత్రికాల సమయంలో ఈ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుంచటకు మిమ్మల్ని గణపర్చుటకు మీ స్వరం వినటకు మీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ తండ్రిని ఆయన జరగబోయే ఆరాధన అంతట్లోనూ తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రినైనా ఆగందించి ప్రభావ అంతవరకు నన్ను మీరే నైనా తోడై ఉండండి మీరు మా మధ్యలో మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పాటల ద్వారా మహిం పొందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి జవాబును అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ సాక్షిలో నిలబెట్టుకోండి ప్రభావ గొప్ప తండ్రినైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వంద తండ్రి రావాల్సిన కూడా ప్రభా త్వరపడి జాయిన్ అవ్వడానికి మీరే సహాయపడండి నా తండ్రిని అయినా ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అతన్ని మీ వీటికి అంతటి మీ నామానికి మహిమకరంగా జరిగించమని మీ కృపగల స్థల తండ్రి సమస్తంను అప్పగించుకుంటూ స్థుతి మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిషత్ ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె పింకీ ప్రియా సిస్టర్ పాట పాడతారా అందరిలో ఉన్నా విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగవచ్చి నిలబడతావు అందరిలో నీవున్నావు అన్నీ నీవై ఉన్నావు విశ్వాసముతో ప్రభువ అంటే వచ్చి నిలబడతావు సయ్యా నా మనసే నీదయ్యా నా మనవే విన నా మన సేని ఏసయ్యా నా మనవేమినవయ్యా అందరిలో విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగవీ నిలబడతావున్నావు ఏ ఇద్దరు నీ పేరును కూడితే వే నువ్వే ఉంటా పువ్వుల్లో నీ ఉన్నా ఉన్నా ఏ ఇద్దరు నీ పేరును కూడితే అక్కడే ఉంటా కేసేస ఉపకారీ బా ఉపకార I didn't know. I'm I I I I I I I I I I I I ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎసయ్యా నాపై ఎంత జాలి ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎస్ అయ్యా నాపై ఇంత జాలి పాపినైనా నన్ను ప్రేమించావు నా కొరకు నీవు మరణించావు పాపినైనా నన్ను ప్రేమించావు నా నీవు మరణించావు నీ ప్రేమ చూపావు నీ జాలిని చూపావు నీ ప్రేమ చూపావు నీ జాలిని చూపావు ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఏ విలువ లేకున్నా ప్రేమించావు నీ కృపను నా పైన చూపించావు ఏ విలువాలే కొన్నా ప్రేమించావు నీ కృపను నా పైన చూపించావు నీ ప్రేమ గొప్పది నీ కృప విడువనిది నీ ప్రేమ గొప్పది నీ కృప విడువనిది ఎందుకో ఎందుకో Hindu ko, Hindu ko, Hindu ko yesaya napayyanta premaam, Hindu ko yesaya napayyanta jali, yeyogya talekunna dariche chavu. నా కన్నీరు నీవు తుడి ఏ యోగ్యత లేకున్నా ధరిచేచావు నా కన్నీరు నీవు తుడి చేశావు నీ ప్రేమ మరువనిది నీ కృపా విడువనిది నీ ప్రేమ మరువనిది నీ కృప విడువనిది ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో యేసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో యేసయ్యా నాపై ఇంత జాలి నా రోగము నీవు బరియించావు నా రోగము నీవు సహించావు నా బాధలు నీవు బరియించావు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 ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి థ్యాంక్ యూ సిస్టర్ ఈ రోజు మనకు సాయంకాలం సమయంలో ఇంత మంచి అవకాశం ఉన్న కృష్ణందుకు దేవునికి కృతజ్ఞతలు స్థుతులు తెలించుకుంటాం దానికి ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేసుకోండి పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవునికి వందనాలు స్థితులు స్తోత్రం నైన ప్రభా మరి పొద్దున్న నుంచి ప్రభుత్వ కాపాడుతూ వచ్చినందుకు నీకు ఎంత వందనాలు తండ్రి ప్రభా భయంకర రోజులలో ప్రభు ఉంటున్నాం తండ్రి నానేసా ప్రభ భయంకరైన రోజులలో మనం కాపాడుతూ వస్తున్నందుకు నీకు ఎంతో వందన దాని ప్రభా ముందుగానే మమ్మల్ని అల్లర్ట్ చేస్తున్నానేసా ప్రభా ఎన్నో వాక్యాలు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభు తెలియని విషయాలు కూడా మాకు తెలియపడుతున్నాయి అందుకు నీకు ఎంతో వందనాలు తెలుసు తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభు వాక్యం చెప్పబోతుందిగా ప్రభా అందరూ చెవి విని నానేస ప్రభా తను నేర్చుకొని తన సారాంశం నేర్చుకొని పాటించడం సాయం తెచ్చామని కోరుకుంటాం దాని ప్రభ ప్రభా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ప్రభా ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు తండ్రి ప్రభా ప్రయత్నించడం మా వంతు తండ్రి ప్రభా తర్వాత మీ వంతు తండ్రి నేనేస్తే ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా నా సొంత తలంపులు కొట్టేసి ప్రభా ఈ పొరలకు నాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ అయ్యా మరి వాక్యం చెప్పబోతుందిగా ప్రభా మీరే మెంబొందమని నేనేస్తే ప్రభావ అనేకులకి వాక్యం చేరవేట సహాయం దయచేయమని ఏసుక్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ సాయంకాలం సమయంలో వాక్ చిన్న చిన్నగా వాక్యాన్ని పంచుకోవాలని మీతో ఆశపడుతున్నాను మత్స వార్త ఐదేవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు మాథ్యూస్ ఫిఫ్త్ చాప్టర్ థర్టీన్త్ టు సిక్స్టీన్త్ వర్సెస్ అయితే దీని సారం దీని సారాంశము దీని టైటిల్ ఏందనగా సాల్ట్ అండ్ లైట్ అంటే మనకి అందరికీ తెలిసిన వాక్యాలే కాకపోతే మనము దాని ఏ విధంగా దేవుడు ఒక్కొక్కరితో ఏ విధంగా మాట్లాడతారో దాన్ని బట్టి ఇక్కడ రాసిందన్నమాట నా సారాంశం వచ్చేసి నా టైటిల్ వచ్చేసి సాల్ట్ అండ్ లైట్ అనమాట ఉప్పు అండ్ వెలుగు దేవును దేవుని యొక్క వెలుగు మన ప్లస్ ఇంకొక సాల్ట్ అనేది మనము కొంచెం మనం ధీరంగా ధ్యానించుకుందాం అయితే నేను చదువుతున్నాను చూడండి మతేసు వార్త ఐదవ ఉద్యాము పదమూడు నుంచి పదహారు వరకు థర్టీన్త్ వర్స్ యు ఆర్ లైక్ ఏ సాల్ట్ ఫర్ ఆల్ మైండ్ మ్యాన్ క్యాండ్ బట్ ఇఫ్ సాల్ట్ లూజర్స్ ఇట్ సాల్ట్ నెస్ దేర్ ఇస్ నో వే టు మేక్ ఇట్ సాల్ట్ అగైన్ ఇట్ హ్యాస్ బికమ్ వర్త్లెస్ సో ఇట్ ఈజ్ థ్రోన్ and people trample on it chudandi maraku telisina vakyame aithe ee uppu e vidhanga untundi kontha mandu atlaaga untaru ati teliviga prayatninchu chusuntaru baante deenki saaramsham eyindante sarigga nu telsukakapothe enta kaavallo anta untene manchidi dani salt penche sa man ki, te, ga penchese saarki uppu vistarangayipothe emani notiki uppu punni manam munchu vestham aithe mana loka reetiga eyindante అందరూ ఎంతో తెలిసిందనుకుంటారు కానీ ప్రతి ఒక్క సమయంలో అది ఎక్కువ అంటే ఏదో విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కానీ దేవుని యొక్క రుచిని సరిగా పరిచయం చెయ్యరు ఏదో కొంతవరకే అరే వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలను అని అన్ని చర్చస్ అలాగే డిపెండెంట్ డిపెండెంట్ గా ఉన్నాయన్నమాట వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది కదా వాక్యం ఏం చల్లవిస్తుందంటే మీరు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించాలని మనకు దేవుడు వాక్యం మంచి వాక్యం ఇచ్చినారు కదా మనకు మంచి వాగ్దానం ఇచ్చినప్పుడు అదే చెప్పకుండా వేరే ఏదో చెప్తుంటారు అయితే వాళ్ళను మబ్బ పెడుతూ ఏదో రుచిగా లోకరు లోకరుచిగా చూపిస్తూ వాళ్ళని అక్కడనే ఉండి ఆ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు అన్నమాట కానీ మనకు మనం అలా మనం అది నేర్చుకోలేదు మనం ఏ విధంగా నేర్చుకున్నామంటే మనకు నీకు తెలిసింది ఇతరులకు చెప్పడమే ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు చెప్పడమే ధైర్యం చేసి ముందుకు వెళ్ళి దేవుని యొక్క సువార్త అనేకులకు ప్రకటించడం దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తున్నా కానీ దాన్ని పక్కకు పెట్టేసి నేను ఎందుకు చెప్తున్నానంటే సాల్ట్ అనేది చూడండి మనము ప్రతి కూరలో సాల్ట్ వార్త ఇంపార్టెంట్ కానీ దేవుని వాక్యం కూడా ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అతి చూపించేస్తారు దేవుని వాక్యం అతి చెప్పేసి మీరు వినకపోతే ఎట్లా అవుతారు అట్లా అవుతారు ఇక్కడికైనా పోకుండా వాళ్ళని టైట్ చేసేస్తారనమాట అయితే మీరు బయట పడిపోతే మళ్ళీ ఎవరు మీరు కాపాడేది తర్వాత ఎవరు కాపాడతారు మిమ్మల్ని అనేసి వాళ్ళ మబ్బి పెట్టేసి అందులో గుంపులో పడేస్తారనమాట అయితే చూడండి మీకు దేవుని ఎంత రుచి చూపించాలో అంత చూపించ వాళ్ళు అనే ఈ లోక రీతిగా అట్రాక్షన్స్ ఈ లోకం అంతా అట్రాక్షన్ నిండిపోయింది అట్రాక్షన్ అంటే మెయిన్గా నీ కనులు ఆ చూసే విధానము అది మన కనుల్లో చూపు అంటాం కదా మన ఐ సైట్ ఆ చూపు ఎట్లా అట్రాక్షన్ ఐడి వస్తుంది అన్నమాట వాళ్ళు చూపించే విధానము మనం అట్రాక్ట్ అయిపోయి అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాలు కొన్ని సమయంలో అయితే మన కన్నులు ఎంత డేంజర్ అంతే డేంజర్ దానికి మనము తీసేసి మన ఐసైట్ తొలగించుకొని ముందుకు వెళ్తుంటేనే మనకు అనేది బాగా గుర్తొస్తుందట ఎందుకంటే ఇది వర్త్లెస్ ఈ ట్యాష్ వికమ్ వర్త్లెస్ అంటే చూడండి మనం ఈ ఈ వాక్యంలో మూడు నేర్చుకుంటాం సాల్ట్ ఎంత కావాల్స్ లూజస్ అండ్ వర్త్లెస్ చూడండి All mankind, but if salt loses its saltness, there is no way to make it salty again. What we have to do is to make it salty again. What I am saying is that you have any weakness in your life, any weakness in your life. Because we are going to try to find a good word. God, I am going to try to find a good word for everyone. నేను వెళ్ళొచ్చు పలానా బ్రదర్ పలానా సిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినా మీరు నేను గెలిచినా నువ్వు గెలిచాన ఎప్పుడు ప్రతిరోజు ఇది మనకు ఛాలెంజే కానీ దేవుని మనం ఎంతవరకు గెలిపిస్తామో ఓడిపోతామా అనేది మన మన చేలో ఉంది మనకు మంచేదో చెడేదో తెలుసు కదా అయితే ఈ సాల్టెడ్ ఏంటంటే ఇది ఒకటి సాక్రిఫైజ్ దీనికి ఈ సాల్ట్ అనేది సాక్రిఫైజ్కి గుర్తింపు అనమాట దాన్ని ప్యూరిటీ దాన్ని సాక్రిఫైస్ సాక్రిఫైస్ కోసము యాక్చువల్ దీన్ని ఎందుకు వాడతాం అంట వాడతామంటే మనకు సాక్రిఫైస్ ఎక్కువగా ఉండకూడదు ఈ పీస్ ఈ వైట్ అనేది సాల్ట్ ఎప్పుడు వైట్గా ఉంటుంది కదా పీస్ కి సాదూర్షము అండ్ సాక్రిఫైస్ కి సాదూర్షము ఎంత కావాలో అంత తగినట్టుగా కావాలనేసి మనం చూసుకుంటే ఎన్నో ఎన్నో బైబుల్ వాక్యాలు సాల్ట్ మీద మనకు ఉన్నాయి అనమాట చూడండి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదో మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిదో తెలుగులో చదవాలనుకుంటే చదవ చదవచ్చు మీరు నాకు కొంచెం ఫర్ ఎవ్రీ వన్ షెల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ ఫర్ ఎవ్రీ సాక్రిఫైస్ షెల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ ఎవరైనా తెలుగు చదవడానికి చదవచ్చు అయితే చూడండి నేను నా నేను ఎందుకు ఇది ఎంచుకున్నా అంటే సాల్ట్ అండ్ లైట్ మనకి ఈ అవసరం లైట్ అవసరము సాల్ట్ అవసరం దేవుని యొక్క వాక్యం మనం రుచి చూస్తే మనం ఎప్పుడు మరవలేక మనం మరవలే దాది ముందు వెళ్తూనే ఉండాలి అయితే నిన్న మొన్న అన్న వాక్యం చెప్తూ ఎబ్రండ్ కోసం చెప్పింది కదా అక్కడ అక్కడ ఏమన్నా పని ఫస్ట్ సేవ చేయాలంటే చప్పుల స్టాండ్ అన్నాను కదా నేను కూడా అక్కడి నుంచే మొదలుపెట్టిన చప్పుల స్టాండ్ వాషింగ్స్ ఆ రోడ్లు ఊడ్చోడము చాపలేయడము తర్వాత కుకింగ్కి వెళ్ళడము ఇవన్నీ జరిగినాయి బ్రదర్ ఒక్క బ్రదర్ అడిగిండు నువ్వు దేవుని సువార్త చేయాలనుకుంటున్నా అంటే అప్పుడు మాకు నాకు కాలేజ్ లో ఉన్నప్పుడు సెకండ్ సాటర్డే హాలిడే అనమాట అయితే ఒక సిస్టర్ బ్రదర్ ఫోన్ చేసి బ్రదర్ మనం ఈరోజు మనం పలానా ప్రాంతంలో సువార్త వెళ్తున్నామంటే బ్యాగ్ వేసుకొని రెడీగా పుస్తకాలు పట్టుకొని వాళ్ళ అంటే ఆ బ్యాగ్ వేసుకొని ముందుకు వెళ్తుంది అనమాట అయితే బస్సులో తీసుకొని వెళ్ళి ఎక్కడో శువార్థ ప్రకటిస్తుంటే ఉండి నేర్చుకుంటున్నాం అన్ని ఏ విధంగా ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా సువార్త ప్రకటింపాలి మనుషులు అనేకలు అంటే అనేక రకములు వాళ్ళకు అర్థం కాదు దేవుని శువార్త చెప్పడానికి ఈజీ కాదు వాళ్ళతో మనము మింగిల్ కావాల ఫస్ట్ ఫస్ట్ మనము వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవాలి వ్యక్తియుతమైన ఎట్లాంటి వ్యక్తి కొంతమంది ఒకరు చెప్తే ఒకసారి చెప్తే వింటరు కొంతమంది ఎట్లా అంటే ఒకరోజు చెప్తే వింటరు కొంతమంది వాళ్ళు గంభీరంగా ఉన్నా కానీ మనం చెప్పలేకపోతాం వాళ్ళతో ఎలా వాక్యం ఎలా షేర్ చేసుకోవాలి అవన్నీ అక్కడ నేర్పిస్తారనమాట అయితే పద్నాలుగు వచ్చిన చూడండి యు ఆర్ ద యు ఆర్ లైక్ లైట్ ఆఫ్ ది హోల్ వరల్డ్ a city built on hill cannot be hidden no one no one lights a lamp and puts it under a ball instead of he puts it on the lamp stand where it gives the light for everyone in the house chudandi ikkada kotti manam neetukuntunna light <laughs> light kosam neetukuntnam oka talantu undi ikkada ni thanne ni oka talantu ikkada daachukovalante andarki kanapadaga manamu చూపించుకో అంటే అందరికీ మన తలంత ఏందో బయటపడ బయటపడితేనే కదా తెలిసింది మన లోపల దాచుకుంటే ఏమైతే దాచుకుంటే ఎవరికి తెలియదు అరే అన్ని తలంత కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు ఈ బ్రదర్ కింత తలంత ఉన్నా వేస్ట్ చేసుకుంటున్నారు అక్కడికి ఇక్కడికి వెళ్ళి వేస్ట్ అయిపోతుంది ఈ తలంత్ అనేసి అనుకుంటుంటారు కదా చూడండి ఇక్కడ మనం చూసుకో చూడాల్సింది ఏంటంటే ఒక ల్యాంప్ తీసుకొని నువ్వు బిడ్ కిందో కానీ బోల్ కిందో పెడితే వెలుగదు అది ఆరిపోతుంది వేస్ట్ అయిపోతుంది అదే తలంతు అదే అదే లైట్ తీసుకుపోయి నువ్వు పైన స్టాండ్ పైన పెడితే అంతా చుట్టంతా లైట్ వస్తుంది కదా అందుకే ఈ ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క దేవుని నుంచే వచ్చింది వెలుగు ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ దినాలన్నీ చీకటి దినాలు ఈ మనకు బైబుల్ ఎప్పటి నుంచో రాసింది దినములు చాలా చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనకు ఏమి అవసరము ఏం అవసరం లేదో ముందు నుంచే దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు సో లైట్ దేవుని యొక్క లైట్ అనేది మనకు అవసరం కదా దేవుని యొక్క వాక్యమే చెప్తుంది కదా అయితే ఏం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది చూడండి మొత్త పదార్ వచ్చనం చూడండి ఇన్ ద సేమ్ వే యువర్ లైట్ మస్ట్ షైన్ బిఫోర్ పీపుల్ సో దట్ they will see the good things you do and their Appadian Father in the heaven otros Listen Did you tell guys you and that's us Everything will come to me It's finished If you caused something to harm grasp Never komen for much tienes There are a few reasons I will to enter each other Suck your glucose Journal by gaining your envoίας O dampen to add as the Sabbath ems పదమది అది దానికి మీనింగ్ ఏంటంటే టీచర్ అని అర్థం అయితే ఇప్పుడు ఒక టీచరు స్టూడెంట్ ని చీకట్లో చీకట్ నుంచి వెలుగు వెలుగులోనికి తేవడమే గురువు ఒక టీచర్ పని అనమాట అయితే ఇన్ని రోజులు మనం చీకట్లో ఉన్నాం దేవుడు మన చనిపోయి తిరిగి లేచి మనం చీక మన కళ్ళన్నీ చీకట్లో గుడ్డితనంలో ఉన్నాం అయితే దేవుడు మన ఎంతో త్యాగం చేసి తను సిల్వా మరణం మరణించి తను మనకు వెలిగినిచ్చిపోయినాడు చూడండి ఒకప్పుడు వెలుగు దేవుంతో ఉండే ఇప్పుడు అదే వెలుగు నీతో ఉంది ఎందుకంటే నువ్వు వెలిగి ఇతరులకు వెలిగించాలి కదా ఎన్ ఎందుకు వాక్యం ఎందుకు చెప్తుందంటే ఇది ఎందుకు కంపారిజన్ ఎందుకు చేసుకుంటున్నామంటే చూడండి ఉప్పుకు దానికిన్న పర్టిక్యులర్స్ దానికి బెనిఫిట్స్ దానికి ఉన్నాయి లైట్ దానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది ఎందుకంటే ఎందుకు ఈ రెండు ఈ రెండు పదాలని ఎందుకు కల్పినారు అంటే చూడండి సాల్ట్ లో ప్యూరిఫికేషన్ అండ్ పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ లైట్ లో కూడా వైట్ నీకు వైట్ అనే వైట్ అంటే వైట్ అనేది నీకు చీకటిని మొత్తము తొలగిస్తుంది పర్ఫెక్షన్ ఆ లైట్ అనేది నీ నీ ముందు చూ ముందుండి నడిపిస్తుంది అనమాట చూడండి యుహాన్సు వార్త ఒకటో ఉదయం ఐదో వచనం ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్ ఇట్ చూడండి మనకు క్లియర్ గా వాక్యం ఏం చెస్తుందంటే ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ and the darkness has the darkness has not overcome manamu uh, chikattlo vellaniki chaala bayapartham yemanna thodu varana thodu unte gane light unte man torch light veskonu veltham kada manaku chudaaniki aithe chudaaniki eni e vidhanga chusam devuni devunuku vaakyam cheptund kada devude uh, satyamu margamu jeevam an cheptund kada i am the lamp i am i am the lamp ante nee choopuku నీ చూపు నడిపించడానికి లైట్ అవసరం అంటే నీ పాదలకు అవసరం కదా నీ నీ చూపుకి అంటే నీ పాదాలు ఎక్కడ నడుస్తున్నాయి ఆ వెలుగులో నడుస్తున్నాయి ఆ వెలుగు ఒకవేళ వెలుగు లేకపోతే నీ పాదాలు ఎక్కడ నీ కంటి చూపు ఎక్కడో ఉండి నీ వెలుగు నీ కా ఎక్కడో అంటే నీ పాదాలు ఎక్కడో నువ్వు చూడకుండా ఎక్కడన్నా వెళ్ళిపోతే నువ్వు ఎక్కడో పడిపోతావు అనమాట అయితే అదేవిధంగా ఆ లైట్ అనేది దేవుని యొక్క వాక్యం దేవునికి సాదృశ్యం అనమాట అందుకే దేవుడు చెప్తుండే నీ తలంతు ఎప్పుడు హై లెవెల్లో ఉండాలి హై లెవెల్ అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఇతరులకు వెళుతుండాలి అదే మన తలంతు తీసుకుపోయి ఎన్నో మనం ఎన్నో నేర్చుకుంటున్నాం కదా మన తలంతు తీసుకుపోయి అనవసరంగా భూమికి భూమిలో తా పాటే మనకు మూడు తలంతుల స్టోరీ కూడా తెలుసు కదా సేమ్ అయితే మనం మల్టిప్లై మల్టిప్లై చేసుకోవాలా చూడండి ఒకప్పుడు నేను వాక్యము అజీజ్ నగర్ లో ప్రేరకే వచ్చేటండి వాళ్ళు ఆంటీ వాళ్ళు పిలిచే అన్న వాళ్ళు వస్తున్నంటే ప్రేరకే వచ్చినండి చూడండి నా నేను ఆన్లైన్ లో వాక్యం చెప్తున్నంటే ఎంకరేజ్మెంటే కదా ఒకరిని ఒకరితో ఒకరితో సంభాషి అంటే ఒకరితో ఒకరు ఒకరిని ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటుంటే వచ్చేది అరే నేను కూడా అన్నలాగా చెప్పాల అరే నేను కూడా అన్నప్పుడు నాకెందుకు కదా నేను ఎందుకు చేయకూడదు అనే తపన నాకు కలిగింది అనమాట నేను ఎందుకు చేయకూడదు నేను నేను నేనే ఇతరులకు వెళ్ళి వాక్యం ఎందుకు చెప్పకూడదు నాకు తెలిసింది ఏదో నేను చెప్పాలి కదా మరి ఇవన్నీ చెప్పింది కరెక్టే కదా అయితే నేను చూడండి ఇంకొక విషయం ఏంటంటే నేను సండే స్కూల్ అంటే సండే స్కూల్ వాలంటీర్ గా పనిచేసేవాడిని చెప్పేటప్పుడు పిల్లలందరూ మంచి చరిగా వింటారు నేర్చుకుంటే అప్పుడు కాకపోతే అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చెడగొడతారు అన్నమాట అబ్బాయే కదా మేము తీసుకెళ్ళిపోతాం మీరు తర్వాత చెప్పండి అతనికి మనం ఏం చెప్పినా అక్కడ ఎందుకు చెప్తున్నా అంటే చూడండి మనము ఒక స్టూడెంట్ ని ఒక విధంగా తీయాలని అనుకుంటాం కానీ కొన్ని అనుకోక అను అనుకోకున్న పరిస్థితుల వల్ల వాళ్ళని వాళ్ళకి చెప్పలేకపోతాం అనమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పెద్దవారు అంటే మన ఏజ్ లో పెద్దవారు వాళ్ళు ఏమనుకుంటారేమో మళ్ళీ అవకాశం మనకి ఇస్తారా ఇవ్వరా అనేసి భయపడుతూ ఉంటాయి ఇప్పుడు మనకు ఆ భయం అవసరం లేదు ఎందుకంటే మనం మొత్తం మన మొత్తం మన దగ్గర దేవుడు అన్ని మనకి ఇచ్చిపోయినారని మనం ఎన్నో వాక్యాలను నేను నేర్చుకున్నాం కదా ఈ వెలు మనం మాట్లాడుకుంటున్నాం కదా సాల్ట్ అండ్ వెలు కోసము మీకు సాల్ట్ కోసము అర్థమైంది వెలు కోసం కూడా అర్థమైంది చూడు ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఈ లైట్ మీద ఎన్నో ఎన్నో వాక్యాలు ఉన్నాయి దేవుడు మనకు బయలుపరిచిన వాక్యాలు ఉన్నాయి అయితే చూడండి మనం కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే మనము ఏం చూడలేకపోతున్నాం అంత అంత డార్క్నెస్ చీకట్లో కూడా ఏం కనబడ కళ్ళున్నా ఏం కనబడవు నీకు వెలుగు కావాలి ఆ వెలుగు నీకు నీకుంటే ఆటోమేటిక్ చీకట్లో కూడా నువ్వు చూడగలుగుతావు ఇది నేను చెప్పాల్సింది అప్పటి నుంచి ఎందుకంటే దేవు దేవుడు మన పట్లుంటే nothing is impossible all possible ondigade devu nikku anni ichi velli poyina angane nuve chuskovale ee lokanni motham chuskovale ee lokam etlante attraction tho guripina colorful anamata nikku kanthiki colorful ga kanapadthadi eppudaithe manamu colorful ki manamu ante attract aipothamo manamu ettonte anta aa choopu aa attraction ki gurraythamo మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా దెబ్బతింటా అన్నమాట ఒకటే ను చీకట్లో వెలుగుని వెలుగుని చూడగలుగుతున్నావంటే మనం అదే దశలో ఆ వైట్ అనేది అంతట్లో కనబడాలి మనం మన పాదాలకు దేవుని వెలుగు మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఆ చీకటి నుంచి మనము బయటికి తీసుకురానికే దేవుడు ఎంతో కష్టపడిండు ఎంతో కష్టపడి అంటే మనల్ని ప్రే ప్రేమించి ముందుకు తీసుకొచ్చి నువ్వు విధంగా నువ్వు ఇక్కడుంటే కరెక్ట్ నువ్వు అక్కడుంటే కరెక్ట్ చూడండి ఎంతో మంది అన్ అసలు ఇవి తెలియ తెలియదు బైబిల్ అంటే బైబిల్ తెలుసు వాళ్ళకు క్రిస్టియన్స్ అంటే తెలుసు ఆ దేవుని పలానా దేవుని నమ్ముతారు వీళ్ళు వీళ్ళ రిలిజన్ ఇట్లా కాకపోతే మన దాంట్లో కూడా చాలా మంది అన్నిలు ఉన్నారు కంప్లీట్ గా తెలియదు ఎందుకంటే నేను కొంతమందిని చూసినమాట వాళ్ళు చెప్పే విధానము అక్కా ఆ గంట వరకే వాళ్ళు పాటిస్తారు తర్వాత ఆయన పోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు ఆడపోయి మళ్ళా ఛాయ్ దాతాడు తర్వాత సిగరెట్ సిగరెట్ దాగి మళ్ళీ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ ఇంటెన్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం సండేనే మా సండేనేయా తర్వాత మిగతా రోజులు వాళ్ళు పాటించారు అసలు చేయరు చూడండి మనం ఎప్పుడూ ఈ లాక్డౌన్ కు ముందు మనం ఆన్లైన్ పేర్స్ అన్నవాళ్ళు స్టార్ట్ చేశారు అన్నవాళ్ళ నుంచి మన దగ్గరకు వచ్చింది మనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాం కానీ మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం వాళ్ళకు తెలియని విషయాలు కూడా మనం నేర్చుకున్నాం అంటే మన మనకి ఏంది కంప్లీట్ గా ఎవరికైతే సగం తెలిసిన వారికి పూర్తిగా తెలిసిన వారికి డిఫరెన్స్ ఏంది తెలుసు నువ్వు అతన్ని దారిలోకి తీసుకురామ నీకున్న తలంతో నీకున్న వెలుగుతోటే వాళ్ళు వింటారు ఉంటారు అంటుంటారు కదా బ్రదర్ మనం ఎప్పుడు బ్రదర్ ఈ బ్రదర్ లెక్క ఉండాలి ఈ బ్రదర్ లక మనం పైకి రాలి సిస్టర్లకు ఉండాలి సిస్టర్ లెక్క మనం పైకి రాల మనం జీవితం కలిగి ఉండాలని వాళ్ళు అనుకుంటారు కదా అప్పుడు అలాంటి వెలుగు వాళ్ళు చూస్తారు కదా నీళ్ళు ఉన్నప్పుడు ఏమైతే వేరే వాళ్ళు అంటే సాధన శక్తులు కూడా నీ దగ్గరికి రావు అందుకే పరిశుద్ధాత్మ కూడా మనకు కావాలి పరిశుద్ధాత్మ కూడా మనకు ఒక విధమైన లైట్ అనమాట ఆ పరిశుద్ధాత్మ మనం లేకపోతే నువ్వు నువ్వు ఏం చేయలేకపోతు నేను కూడా చెప్తున్నా కదా నేను కూడా ఏం చేయలేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే నేను నా ముందు చూపు సరిగ్గా ఉండదు నా ముందు చూపు కూడా నేను చూడలేకపోతానమాట ముందేం జరుగుతుంది వెనకేం జరుగుతుంది ఇవన్నీ మనకు కనబడు వెలుగు ఉంటేనే తప్ప పరిశుద్ధాత్మ వెలుగు ఉంటే తప్ప మనం అన్ని చూడగలుగుతాం గ్రహ అంటే ఈ బ్రదర్ కి వాక్యం మనకు తెలిసిపోతుంది ఈ బ్రదర్ ఫస్ట్ మనం చెప్పినాం కదా ఫస్ట్ మనం పరిచయం చేసుకుంటాం పరిచయం చేసుకున్న తర్వాత ముందుకెళ్ళి ఆ దాని తర్వాత కంటిన్యూ చేస్తాం కదా అట్లా అనమాట అయితే ఈ వెలుగు ఇప్పుడు ఇప్పుడు రాబోయే దినాలు చాలా చెడ్డవి ఉన్నాయి కదా అయితే ఈ వెలుగు అప్పుడు నీ పరిశుధాత్మ అప్పుడు పనికి ఎందుకంటే దినదినం మనకు పరిశుధాత్మ కావాలి పరిశుధాత్మ లేకపోతే నువ్వు నువ్వు ఏం చేయలేకపోతావు నువ్వు గ్రహించలేకపోతావు నీకు వచ్చిన శోధనలను కొట్టుకోలేకపోతావు నా సాక్ష్యమే నేను చెప్తా అయితే అది వరకు చెప్పినాక మా బాస్ వాళ్ళ మదర్ చనిపోతే ఎంతో ట్రై చేసినాం జని కానీ అక్కడికి అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తావా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి అవి వెళ్ళగొడుతున్నాయి అనమాట రాత్రి వచ్చేసి పడుకునేసరికి మీద పడిపోతున్నాయి అవి మమ్మల్ని వెలుగొట్టడానికి చూస్తావా ఇక్కడ వెలుగు దేనికి చూస్తావా అనేసి అది రాత్రి రాత్రికి వచ్చేసి నాకు మస్తు భయమైపోయింది అయ్యి ఇప్పుడు నేనేం చేయాలి నోటి మాట రావట్లే బయటికి నేను ఏదో మాట్లాడాలనుకుంటున్నా కానీ నా మాట రావట్లే గొంతేదో ఇట్లా పట్టేసుకున్నట్టు సడంగా గా పట్టేసుకున్నట్టు గొంతేదో నేను లే అంటే లెవెల్ అనుకుంటున్నా కానీ నాకు అది చాత అవ్వట్లే లెవెని కూడా చాత అవ్వట్లేదు ఎవరో గట్టిగా పట్టేసుకోరు మెతతో ఇట్లా గట్టిగా రెండు చేతులతో పట్టేసుకున్నట్టు అయిపోయిందన్నమాట అంటే అప్పుడు నాకు అర్థమైంది పరిశుద్ధాత్మ నాలో కొంచెం తక్కువంది అంటే మనం ఇప్పుడు లెవెల్స్ అన్ని గుర్తు చేసుకుంటాం స్టెప్ బై స్టెప్ అంటుంటాం కదా మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశ వెళ్తుంటాం కదా అదే పరిశుధాత్మ నడిపి అనమాట ఇంకో దేశం నుంచి ఇంకో దేశం ఒకప్పుడు నేను వాక్యం చెప్పలేని వాడిని జస్ట్ చిన్నపిల్లలతోండి చిన్నపిల్లలకి కావాల్సిన వాలంటీర్గా చేసేవాడిని వాళ్ళకి మెల్లమెల్లగా సండే స్కూల్ అట్లా ఒక అంటే ఒక స్టెప్ బై స్టెప్ వచ్చు ఇప్పుడు గ్రూప్ లో చెప్పేవాడిని నేను రెండు సిద్ధంగా ఉన్నా ఎంతో వాక్యము చెప్పే చెప్పే స్థితికి నేను ఎదిగిన అంటే నన్ను నన్ను ఈ టీం అట్లా తీర్చిదిద్దింది కాబట్టి నేను ఎవరికైనా చెప్పగలుగుతా ఈ వాక్యము దాన్ని అర్థం చెప్పగలుగుతాను కొంతమంది నన్ను అడుగుతారు అన్యులు బ్రదర్ దీనికి దీనికి సారాంశం ఏంటంటే నేను అప్పుడు చెప్పినప్పుడు అరే వాడు చెప్తున్నామో నాకు వాడు ఎంతో పెద్ద ఆయన అంటే ఆయన చెప్పినప్పుడు ఏదో పెద్ద పెద్ద చెప్పినాడు అర్థం కలే నువ్వు సింపుల్ గా టూ లైన్స్ లో నువ్వు చెప్పేసినావు నాకు ఇప్పుడు అర్థమైంది అని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు దేవుని దగ్గర నుంచి వచ్చినాయి దానికి ఏం కావాలి లైట్ అనేది కావాలి లైట్ అంటే ఏంది దేవుని వెలుగు మనకు మన చూపుని కరెక్ట్ వేల నడిపించాలి అదే మనం ఒక్కసారి మన చూపు ఇటు తిరిగి పక్కకు తిరిగిందనుకో కథం నీ చుట్టూ దుష్టశక్తులు కాచు కూర్చుంటే అనమాట ఎట్లా కూర్చుంటే నేను ఎట్లైనా పడేయాలి కథం ఏ వీక్ ఈ రోజు ఎట్లయినా పడేయాలా ఈ రోజు మనం ప్లాన్ చేసుకుంటాం ఈ రోజు వాక్యం మనం ఈ చెప్పాలని ఇవి చెప్పాలనుకుంటాం కదా అవి చేయకుండా చూస్తాయనమాట చూడండి ఈరోజు నాది వాక్యం అని నా సిస్టర్ దీప చెప్పింది అనమాట ఈరోజు అంటే అర్థమైంది నేను తొందరగా అంటే అక్కడ ఆఫీస్ నుంచి ఇక్కడికి థర్టీ కిలోమీటర్స్ వస్తుంది నేను త్వరగా రావాలి ప్రిపేర్ కావాలి ఒక గంట ప్రార్థనలు ఉండాలి వాక్యం చూసుకోవాలి ఏ వాక్యం చెప్తే బాగుంటది ఏం చెప్పను ఎందుకంటే చూడండి చీకట్లో మనం ఎన్నో చీకటి పాపం కదా ఎవరికి కనపడదని మనం చీకట్లో పాపం చేస్తుంటాం కనపడదు చీకటి అంత చాలా భయంకరం మంచి చేయనికి ఆలోచిస్తా మంచి చెయ్యనికి ఎంతో ఆలోచిస్తాం కానీ చెడు చేయనిక ఒక్క నిమిషం క్షణం పట్టదు అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆత్తు నువ్వు ఈ పని చేయకూడదు ఇది తప్పు నీకు హెచ్చరిస్తుంటుంది ఇంకొక ఆత్మ అనేది నీకు హెచ్చరిస్తుంటది ఇది నువ్వు చేయకూడదు కొంచెం ఏదో భయం భయం ఇది నేను చేయాలన్నా వద్దా చేసే దా దానికి అంటే వచ్చే కారణాలు ఏంటి చేయకపోతే కారణాలు ఏంటి కొంచెం గిల్టీ ఫీల్ అవుతుంటాం భయం భయం కొంచెం కొంచెం భయం భయం పడ భయం భయంగా నేను చేయాలన్నా వద్దా అని ఆలోచిస్తాం ఏదో మంచి చేయాలంటే బాగా ఆలోచించి ఆ చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అవును అట్లానే ఆలోచిస్తాం కానీ చెడు జయనికి మనకు అనుకోకుండానే చెడు జైనికి మనం వెళ్తాం కానీ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇక్కడికి పోదు ఇక్కడికి ఆగిపో చాలు ఇంకా నిన్న నువ్వు నీతో ఉండి నీ ఆత్మతో మాట్లాడుతూ హెచ్చరిస్తుంటాం నీ ఇన్నర్ ఆట్ అంటే అప్పుడప్పుడు ఇన్నర్ ఆ ఫీలింగ్స్ అంటుంటారు కదా అది అప్పుడప్పుడు పనిచేస్తుంటాయి అన్నమాట పరిశుద్ధాత్మతోటి ఉన్న పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మన ఇన్నర్ ఫీలింగ్ మన ఆత్మ మనతో మాట్లాడుతుంటది అవును ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఇది చేసే కరెక్ట్ ఇది చేసే తప్పు అని నీ ఆత్మ నీతో మాట్లాడుతుంటా అవును ఇవన్నీ ఆవల మనకి దేవుడిచ్చినాయి మనం మాట్లాడడం నేర్చుకున్నా మనం నేను నేర్చుకున్నా ఎందుకు ప్రతి మాట్లాడడం నేర్చుకున్నా నా బండితో నేను మాట్లాడతాను పెట్టలు పోసుకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను అన్ని విషయాల్లో నేను ప్రార్థన చేసి మాట్లాడి ఎందుకంటే మనం నేర్చుకున్నాం మనకు మనకు ఆ విధంగా మనం తెలియ మనం తెలుసుకున్నాం ఆ విధంగా మన బ్రదర్ సిస్టర్స్ ఆ విధంగా మనకు నేర్పించిన ఇదే ఇతరులకు చెప్పాలి కదా నువ్వు ఎంత నేర్చుకున్నావో అంతే నువ్వు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే నీళ్ళు నువ్వు పెట్టుకుంటే అది కుళ్ళిపోతుంది అంటే డెవలప్ కాదు అది అనేది డెవలప్ కాదు ట్రాన్స్ఫర్ కాదు ఇట్లా ఫ్లో అవుతుండాలి ఫ్లో లేకపోతే అక్కడనే ఆగిపోతుంది ఒక రివర్ పక్కన ఒక చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో అది అంత పచ్చగా పరిశుద్ధాత్మ లెవెల్స్ పెరుగుతుంటాయి ఒక స్టెప్ బై స్టెప్ అనేది పెరుగుతుంటుంది మనం ఒక పెంచుకోకపోతే ఏమవుతుందంటే తెలుసా ఇతరు నేను చెప్తున్నా కదా రాత్రి వచ్చి మిడకాయ పట్టుకుని దాన్ని ఎదుర్కోలేం చీకట్లో కూడా శక్తులు బిగినర్ లెవెల్స్ ఉంటాయన్నమాట స్మాల్ మీడియం లార్జ్ అన్ని మనం ఎట్లా అనుకుంటామా దయ్యాల్లో కూడా అట్లా ఉంటాయి లెవెల్స్ లెవెల్స్ ఉంటాయి నువ్వు ఇప్పుడు చిన్న దయ్యాన్ని ఓడగొడతాయి నువ్వు నెక్స్ట్ పెద్ద దయ్యాన్ని ఓడగొడతావు దానికన్నా అతి శక్తిమైన దయ్యాన్ని కూడా ఓడగొడతావు ఈ మనకు కంటికి కనబడవు కాకపోతే అవి ఏమవుతుంటే నువ్వు పడుకున్నప్పుడు అవి వచ్చేస్తాయి నీ దగ్గరికి ఇదే మంచిది ఈయన గార్డెన్ నిద్రల్లో ఉన్నాడు గార్డెన్ నిద్రలో ఇప్పుడు నీకు గార్డెన్ ఎప్పుడు వస్తుంది తెలుసా నువ్వు ఒకటి రెండు గంటలకు మెల్క్గానే ఉంటావు కానీ నీకు తెలియకుండానే త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి నువ్వు మార్నింగ్ సిక్స్ వరకు నువ్వు గాడ నిద్రకి వెళ్ళిపోతావు ఇది నిద్ర గాఢ నిద్ర సమయం అనమాట ఆ సమయంలో నిన్ను అటాక్ చేసాను ఎందుకంటే ఎందుకు చెప్పాలా టెన్ వరకు నువ్వేదో పని చేస్తుంటావు టైం అయిపోతుంది లెవెన్ కు ప్రాధాన్యం చేసుకుని టైం అయిపోతుంది ట్వెల్వ్ టు వన్ మెల్క్కున్నట్టు ఇటు ఆలోచిస్తుంటావు కానీ నీకు తెలియకుండానే త్రీ నుంచి ఈ త్రీ ఓ క్లాక్ నుంచి ఈ సిక్స్ వరకు గార్డెన్ నిద్ర అనేది సమయం చాలా భయంకరం అనమాట ఎందుకంటే ఆ టైంలో నాకు వచ్చేస్తాయి ఎందుకంటే నువ్వు అప్పటి నుంచి మెలుకున్నావు అప్పుడు రావు నువ్వు అనుకుంటావు నువ్వు టెన్ నిద్రలో వెళ్ళిపోతావు ఆ సమయం ఎట్లాంటి సమయం వచ్చా చాలా ప్లెజెంట్ అంటాం ప్రశాంతమైన సమయం శబ్దం ఏం వినపడదు నువ్వు నువ్వు అర్చిన అవి ఆ లో అట్లా అటాక్ చేశాయన్నమాట నీ అవి అలా తెలుసు అవి ఇట్లకు తెలుసు ఎప్పుడు అటాక్ చేయాలో చాలా నువ్వు అటాక్ తెలుసుకున్న విధానము నీకు తెలిసిందంటే అవి నీ దగ్గర కూడా రావు అస్సలు రావు అందుకే ఇప్పుడు నాకు ఒక స్టెప్ కావాలి నేను ఇంకో స్టెప్ వెదగాలి అంటే నేర్చుకోవాలి ఒక స్టెప్ పైకి పైకి వెళ్ళాలి వచ్చిన నా దగ్గరికి ఏ విధంగా నేను ఎలాగొట్టాలి నేర్చుకుంటున్నా కదా తెలుసుకుంటున్నగా మనం ప్రాక్టీస్ చేసేగా వచ్చేది ఇప్పుడున్న వాక్యము మీకు తెలుసు నాకు తెలుసు కానీ మనకు తెలియదు ఏమంటే అన్ని అన్ని తెలుసు అనుకుంటాం కానీ నేర్చుకోవాలి అన్ని తెలుసునో పక్కకు పెట్టేసి ఈ చిన్న అంటే చిన్నవాళ్ళు చెప్తున్నా పెద్దవాళ్ళు చెప్తున్నా కానీ ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా వాక్యాలు వాళ్ళ దాంట్లో నేను ఈ ఆన్లైన్ లో చూసినప్పుడు ప్రతి ఒక్కరు మంచి వాక్యాలు నేర్చుకొని డెవలప్ ఇప్పుడు మన బ్రదర్స్ చూడండి కొంతమంది చర్చలోకి వెళ్ళి చెప్తున్నారు అంటే ఏ విధంగా తయారయ్యారు చూడండి కొంతమంది లేట్ సమయం పడుతుంది కొంతమంది ఫాస్ట్ గా గ్రో అవుతుంటారు సో దేవుడు వాళ్ళని ఎక్కడ నడిపించాలో వాళ్ళకి ప్రయాణికల్ సిద్ధంగా చేసి పెట్టినారు అందుకంటే వాళ్ళకు లైట్ దేవుడు లైట్ సిద్ధం చేసి పెట్టిన వాళ్ళ మార్గాలకు లైట్స్ దేవుడు సిద్ధం చేసి పెట్టినారు అయినా వాక్యాలకి ఎంత రుచి ఉండాలో అరే వాక్యం చెప్పినప్పుడు అంటుంటాం అరే బ్రదర్ ఈరోజు వాక్యం మంచిగా చెప్పినాడు నాకు మంచిగా అర్థమైంది నేను మంచి గ్రహించిన కరెక్టే కదా అని నేర్చుకుంటాం మనం అందుకే దేవుడు కొంతమంది సమయం లేట్ పట్టినా కానీ వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా దేవుడు మెల్లగా ప్రాణాయకలు సిద్ధం సిద్ధపరుస్తుంటాడు మెల్లమెల్ల ఒక్కొక్క ప్రాంతానికి ఇప్పుడు మనకు ధైర్యంగా వెళ్ళి మనం ఎవరికి ఎవరికైనా సువార్త చెప్పడానికి మనం రెడీగా ఉన్నాం మన టీం అంతా రెడీ ఉంది కానీ బయట వాళ్ళకు ఎవరికైనా చెప్పినట్ట బ్రదర్ నేను చెప్పాలని నేను ప్రిపేర్ కాలే బ్రదర్ మాకు ఈ వాక్యల్ని మాకు మా చర్చలు ఎప్పుడు బోధించలే నేను చెప్పాలా పెద్ద పెద్ద చర్చ్ ఏమేమి చేశావు ఇంగ్లీష్ సర్వీస్ సెంటర్ తమిళ్ సర్వీస్ సెంటర్ తెలుగు సర్వీస్ సెంటర్ నైట్ మళ్ళా చిదో ఒకసారి ఫ్యామిలీ సర్వీస్ సెంటర్ ఆ సర్వీస్లకే ఆ రోజు మొత్తము వాళ్ళు అక్కడనే గడిపేశారు కానీ నువ్వు ఇంటికి వచ్చి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడు నేర్చుకుంటావు దేవుడు నీ మార్గానికి ఎప్పుడు సిద్ధపరచాలి కదా వాక్యం వింటర్ బాగుంది వెళ్ళిపోతారు అంతే కానీ మన దగ్గర అట్లా కాదు దినదినము మనం అభివృద్ధి చెందుతున్నాం నేను నేను నేను గ్రహించగలుగుతున్నాను నేను ఇది మీరు కూడా గ్రహించగలుగుతున్నారు ఒక్కొక్కరు వాక్యంలో ఎంత ఎదిగినారంటే అంత ఎదగలం మనకు లెవెల్ పరిశు లెవెల్స్ కూడా అవసరం ఒక్క లెవెల్ కూడా మనం మిస్ అయినామంటే అది మనకు చాలా ప్రాబ్లం అవుతుంది మనం ఎదిరించలేకపోతాం అంటే మనం ఏ శక్తిని ఎదిరించలేకపోతాం చీకటి శక్తిని ఎదిరించాలంటే మనకు వెలుగు అవసరం ఆ వెలుగు పరిశుద్ధాత్మ అవసరం దేవుడు మన ప్రాణాకలు సిద్ధపరుస్తుంటాడు కదా నువ్వు ఎంత సంతోషం ఆనందపడతావంటే నువ్వు చాలా ఆనందం అవుతుంది దేవుణ్లో ఉన్నప్పుడు అబ్బా నాకు ఈ అనుభూతి కడిగింది నేను ఇది జయించిన అని నీకు చాలా సంతోషం అనిపిస్తుంది దేవుళ్ళు ఎదుగుతా ఉన్న చాలా సంతోషం అందరూ అంటుంటారు కదా నీకు కష్టాలు ఎక్కువైతాయి దేవుని నమ్ముకుంటే ఈ అంటుంటారు బయట బయట వాళ్ళు చెప్తుంటారు అన్నమాట అన్ని పాటించాలే బాగా స్ట్రిక్ట్ ఉంటది కాదు స్ట్రిక్ట్ గా ఎందుకుంటది రూల్స్ అవి మనం ఈ లోకరీతిగా చేసుకున్న రూల్స్ అవి పాసలు పెట్టిన రూల్స్ అవి కానీ బైబుల్ తేటగా చెప్తుంది బైబుల్ తేటగా చెప్తుంది నువ్వే ఒక లీడర్ నువ్వే నువ్వే ఒక లీడర్ నువ్వే ఒక యాజకుడు దేవుడు దేవుడు మనం నేర్చుకున్నాం కదా నువ్వు ఒక యాజకుడు ఆ యాజకుడుకున్న లక్షణాలు నీకున్నాయి కాకపోతే అవి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి కాబట్టి మనకు మత ఎన్నో విషయాలు మనకు దేవుడు బయలుపరిచిన బయలుపరిచింది కదా ఆ విషయాలు మనం రోజు రోజు నేర్చుకుంటున్నాం నేను చాలా సంతోషం సంతోషపడుతున్నా బ్రదర్స్ సిస్టర్స్ నేర్చుకున్న విషయంలో ఎందుకంటే ఇప్పుడు చూడండి అజీష్ నగర్ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళంతా చదువుకోలేదు కానీ మంచి వాక్యాలు చెప్తారు వాక్యాలు కంటత ప్రార్థనలు ప్రార్థన చేస్తారు దేవుని యొక్క శక్తి ప్రార్థన చేసేటప్పుడు ఆ వెలుగు అక్కడ నిండిపోతుంది నేను చూసినది నేను చూసి కూడా ఒకసారి ఆంటీకి చెప్పిన ఇలాంటి వెలుగు ఇక్కడ ఇంకా ఉంది అంటే ఇక్కడ ఈ వెలుగు ఉన్నంత వరకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం కాదు ఎందుకంటే దేవుడు చెప్తుగా మీరు ప్రతి అడుగు పెట్టిన ప్రాంతానికి అక్కడ శుభం కలుగుతుంది ఆ శుభం ఎప్పుడు కలగదు ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు శుభం కలుగుతుంది అందుకంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ గృహానికి శాంతి సంపాదన కలువును కాక ఆమెన్ ఈ ప్రాంతానికి శాంతి సంబదన కలువును కాక ఆమెన్ అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే నీ చుట్టూ ఉన్న నెగిటివ్ నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఎనర్జీ కొంచెం దూరం వెళ్ళిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ నిన్ను కొట్టలేకి చూస్తుంటది ఆ ఏదో నీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ దూరం నువ్వు వచ్చినప్పుడు కొంచెం వెళ్ళిపోతుంది దూరం వెళ్ళిపోతుంది ఇంకా పవర్ఫుల్ గా ఉన్నావు అనుకో ఇంకా వెళ్ళిపోతాయి అవి అసలు ఆ ప్రాంతం విలిచి వెళ్ళిపోతాయి ఆ ప్రాంతం అసలు ఉండవు ఈయన తర్వాత మళ్ళీ వద్దాం మళ్ళీ అటాక్ చేద్దాం నువ్వు ఉన్నంత వరకు అవి అక్కడ అడుగు పెట్టనికి వీలు లేదు ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన నువ్వు గుర్తు చేసుకోవాలి నీకు దేవుడు వెళ్ళిపోయినప్పుడు నీకు వెలుగునిచ్చిపోయింది అంటే ఆ చీకటికి చీకట్లో ఉన్న వారిని తీ బయటికి తీసుకురానికి చీకట్లో ఉన్న ప్రజలను విడిపించడానికి ఎంతో మంది చీకట్లో జీవిస్తున్నారు ఎవరేం కాదు కానీ బయట మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఫెస్టివల్ చేసుకుంటారు కదా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వృధా వృధా పరుస్తుంటారు చీకటికి సాదృశ్యం వేస్ట్ ఎంత చేసినా వేస్ట్ చూడండి ఎవరన్నా కొంచెం అన్నా మనం ఆలోచిస్తే మనిషి తయారు చేసిన బొమ్మకి ఇన్ని రో అవి పూజలు చేసి మళ్ళా అదే మురికి నీళ్ళల్లో ఎక్కడో పడేస్తే దాన్ని అంటే ప్యూరిటీ ప్యూరిటీ అంటే ప్యూరిటీ వాళ్ళు కోల్పోతున్నారు కదా అంటే చూడండి అదొక ఆచారంకే వాళ్ళు చేసుకున్నారు పది రోజులు పూజ పది రోజులుగా వాళ్ళు చేసుకున్నది అంతా వృధా సింపుల్గా చెప్ టెన్ డేస్ వాళ్ళు చేసుకున్నది మొత్తం వృధా లాస్ట్కి వెళ్ళి వృధా మొత్తం వృధా అంటే దేవుళ్ళ ఉన్నప్పుడు పరిశుద్ధత్యత వలకు తెలియదు కాబట్టి దేవుని దగ్గరనే ఆ గంభీరమైన డ్యాన్సులు పాటలు ఎవరైనా చేయగలుగుతారా అది తప్పని వాళ్ళు కూడా తెలుసు కాకపోతే వాళ్ళు చేసుకున్న ఆచారం అలాంటిది మనం ధైర్యగా చెప్పగలుగుతాం మనుషులు చేత్ మనుషులు మనుషులు చేసుకున్న ఈ బైబుల్లో రాసి ఉందన్నమాట మనం మనం మనం క్రియేట్ చేసుకున్నాం అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైబిల్ చెప్పలేదు మనం ఏర్పరచుకున్నాం మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఈ క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకున్నాం చూడండి అదే డబ్బు మనకు తెలిసిన వాళ్ళకి అన్నద పిల్లలకో కానీ వేరే వాళ్ళకి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ వాళ్ళు వాళ్ళ అంటే ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్లకు సాయం చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది కదా కానీ ఇది సత్యం వాళ్ళకి తెలియదు ఆ సత్యాన్ని బయలుపరచాలంటే మనకు వెలుగు అవసరం అవి నువ్వు మాట్లాడే విధానము నువ్వు నువ్వు మాట్లాడే విధానము ఆ వెలుగుతోటి వాళ్ళకు ఆ నేర్పిస్తా అనమాట మనలో ఉన్న వెలుగు వాళ్ళకు నేర్పిస్తుంది అరే చెప్పింది కరెక్టే నేను ఒక బ్రదర్ తో చెప్పినప్పుడు అవును బ్రదర్ నువ్వు చెప్పింది ఒకటే ఇది వింత విచిత్రం నిజమే పది రోజులు మేము అంత కష్టపడి చేస్తాము మళ్ళా తీసుకొని మురికి నీళ్ళలో ఎక్కడన్నా వాడేస్తాం వేస్తే కదా మళ్ళా దేవుడు అంటున్నారు కదా బ్రదర్ మరి పరిశుద్ధంగా ఉండాలి కదా అని అంటే అవును కరెక్టే మరి మీరు సినిమా పాటలు పెట్టుకొని అంత డాన్స్ గిమ్స్ చేస్తారు కదా బ్రదర్ మరి అదేంటంటే కరెక్టే దేవుడు ఉన్నప్పుడు ఆ స్థలం మొత్తం పరిశుద్ధాలు ఉన్నాం నువ్వుడు ఉన్నప్పుడు నీ దేవుడికి క్వాలిటీస్ నీకు వచ్చినప్పుడు నీ నీ చుట్టూ కూడా పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది వాళ్ళు క్లియర్ ఆలోచిస్తుంటారు అవును కరెక్టే అయితే మా ఆఫీస్ లో కూడా సెలబ్రేషన్ చేసామను నేను అన్నాను సెలబ్రేషన్ చేయకుంటే వేస్ట్ అదేదో కొంచెం కొన్ని డబ్బులు తీసుకొని మన ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చుకొని అక్కడ పైన రోడ్డు మీద బెగ్గర్ రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారా వాళ్ళకి ఇస్తే అయిపోతాయి కదా మనకు మంచి కంపెనీకి మంచి పేరు వస్తుంది కూడా వస్తాయి కదా అంటే అవును కరెక్టే ఈసారి క్యాన్సల్ అయిపోయింది దేవుని దేవాలా ఈసారి తప్పించుకోగలిగినాం ఆ టైం పెట్టినప్పుడు నేను డు నేను డుమ్మ కొడతా నేను కంపల్సరీ ఆ పార్టిసిపేట్ కాను నేను ఈవెన్ మా ఆఫీస్ లో బర్త్డేస్ జరుగుతుంటే కూడా నేను ఏ విధంగా ఒక విధంగా తప్పించుకోగలుగుతా నాకు పని నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పి తప్పించగలుగు ఎందుకంటే దినాలు చాలా చెడ్డ ఆ చెడ్డ దినాలే వీళ్ళు ఆచరిస్తున్నారు అనమాట మనకు తెలియదు ఆ ఉన్నారు వాళ్ళని తీసుకోడానికి నిన్ను నన్ను దేవుడు తయారు తయారు చేసినాడు కదా నేను నన్ను తయారు దేవుడు తయారు చేసిన ఒక్కాత్మరంగా మనం రక్షించగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు దేవుడికి చాలా సంతోషం ఎంతో మంది ఉన్నారు కదా ఎందుకు నీకు చూడండి మనకు అన్న చెప్తుంటాడు కదా లక్ష మంది అది చిన్న చిన్న నంబర్ అనమాట మన దేశ మన ఇండియాలో ఉన్న పాపులేషన్ నూట ముప్పై నూట ముప్పై ఏడు దానికి పోల్చుకుంటే చాలా చిన్న చిన్న నంబర్ అంటే అందులో కూడా మనకు తెలిసిన వారు కొర్ఫెక్షన్ కూడా కొంతమంది వీళ్ళను దేవుడు తయారు చేసి వీళ్ళని కాపాడుతూ ఎందుకంటే వీళ్ళని కాపాడితే ఫ్యూచర్ జనరేషన్ మొత్తము వాళ్ళకు వాక్యాలకు తెలుసుకుంటారు ఏ విధంగా వాక్యం వాళ్ళు తెలియబడిసిందే ఇంటి కొంత పత్రికల ద్వారా కొంతమంది ఇది వరకు రేడియోలో వింటుండే కొంతమంది ఇవన్నీ ఆపేసి ఇప్పుడు అంతే నాకు మనకు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది టెక్నాలజీ బాగా పెరగడం వల్ల రోగాలు కూడా బాగా పెరిగిపోతాయి ఆ రోగాలను కూడా మనం కాపాడుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మ లైట్ అనేది అవసరం పరిశుద్ధాత్మ అనేది అవసరం ఆ క్యూరి క్యూరిఫికేషన్ కూడా మనం నేర్చుకోగలిగినాం కరోనా సమయంలో ఎంతో మంది చనిపోయారు చాలా మంది నాకు తెలిసిన వ్యక్తులు చనిపోయినారు కరోనా వచ్చి పది లక్షల డబ్బులు ఖర్చు పెట్టి మీకు తెలుసు హాస్పిటల్స్ హాస్పిటల్లో కూడా వాళ్ళు డెడ్ బాడీ కూడా ఫైవ్ ల్యాక్స్ కట్టించుకున్నారు యశ్ హాస్పిటల్ సోమాజ్ గూడలో కరోనా టైంలో చనిపోయినప్పుడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ చనిపోయినప్పుడు ఫైవ్ ల్యాక్స్ కట్టించుకుంటేనే కానీ వాళ్ళ డెడ్ బాడీని ఇవ్వలే అంత భయంకర సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు ఆ వెలుగు నీకు కదా ఆ వెలుగు నీకు కావాలి ఆ వెలుగుంటే నువ్వేం నువ్వు చె నువ్వు చెప్పగలుతావు బ్రదర్ ఇది మనం ఇది ఈ క్యూ ఈ క్యూరిఫికేషన్ మనం చేసుకోవాలి మనం ఇది చూసుకోవాలి మనం ముందు చూపు మనకు ముందుగానే మనకు తెలిసింది మనకు తెలిసిన మాత్రం నా మనమే బాగుంటే ఎట్లుంటుంది ఇతరులు కూడా బాగుపడాలి కదా మన చుట్టూ ఉండ మన నేబర్స్ కూడా బాగుపడాల అందుకే మనకు మంచి కమాండ్మెంట్ కూడా ఉంది లవ్ యువర్ నేబర్స్ చూడండి నీ శత్రులను కూడా ప్రేమించాల ఇది చాలా కష్టం చేయడానికి ఇది చాలా కష్టం శత్రుల కోసం ప్రార్థన చేయడం శత్రులతో మాట్లాడడం ఇది చాలా కష్టం కానీ మనకు కష్టం కాదు ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మన దేవుడితోడే ఉంటే ప్రతిదీ పాసిబులే ఎంత కష్టమైనా సులువుగా అంటే ఈజీగా నువ్వు చేయగలుగుతావు ఎందుకంటే ప్రార్థన శక్తి ఆ శక్తి శక్తి అనేది లైట్ లైట్ ఆ లైట్ ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ ఉంటే ప్రతిదీ ఈజీగా నువ్వు చేయగలుగుతావు కాబట్టి అన్ని విషయాలు తెలుసు తెలిసినా కానీ మనం ఇతరులకు చెప్పకపోతే మనం నువ్వు దేవుడిని నువ్వు కంపల్సరీ అడుగుతాడు నువ్వు కేబీపీఎంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆన్లైన్ లో వింటున్నావు కదా వింటున్నప్పుడు నువ్వు ఇతరులకు చెప్పినావా ఆత్మన రక్షించుకొని తీసుకొని వచ్చినావా బాప్తిసం ఇప్పించినావా చూడండి బాప్తిసం లాస్ట్ టైం చెప్పినప్పుడు బాప్తిసం వల్ల వచ్చే కలిగే లాభాలు నీకు దేవుడు గిఫ్ట్ ఇస్తాడు దేవుడు సంతోషపడతాడు బాప్తిసం తీసుకొని ఇతరులకు బాప్తిస్తం అంటే ఫస్ట్ స్టెప్ నీకు వెలుగుకి ఫస్ట్ స్టెప్ స్టెప్ అది బాప్తిష్టం దేవుళ్ళ నడవనికి ఫస్ట్ స్టెప్ ఆ పొందనికి అయితే దేవుడు కంపల్సరీ అడుగుతారు నీకు నాకు క్వశ్చన్ వేస్తాను మరి ఎన్ని గణాలు నేర్చుకున్నావు నేను ఒకరు నేర్చుకున్నాను ఆ బ్రదర్ ద్వారా నువ్వు నువ్వు సిస్టర్ ద్వారా నువ్వు నేర్చుకున్నావు మరి నువ్వు అతని ద్వారా నేర్చుకున్నప్పుడు నువ్వు ఇంకొకరికి చెప్పాలా లేదా ఇంకొకరు ఏమన్నా వెలుగులోకి తీసుకొచ్చినవా అడిగితే ఆ మన మన పరిస్థితి ఏం కావాలప్పుడు కదా ఆలోచిస్తేనే కొంచెం ఎట్లా గిల్టీ గిల్టీడెస్ ఫీలింగ్ గా ఉంది గిల్టీడెస్ గా ఉంది అనమాట ఆలోచిస్తేనే కొంచెం ఎట్లను అంటే మనం ఇన్ని నేర్చుకున్నాం మనం ఒక్కరిని కూడా చూసుకోలేకపోయినాం కదా ఒకరిని కూడా ఆత్మలకు తెలియకపోయినాం కదా పది మందిని కూడా తీసుకురా లేకపోయినా అయితే ఇవన్నీ మనకు మనకు కావాలంటే పరిశుద్ధాత్మ లైట్ అనేది అవసరం నీకు ఎంత రుచి దేవుని యొక్క వాక్యం రుచి ఎంత ఉంటుందంటే అంత మంచి రుచి నువ్వు రుచి చూచి పెరుగుతూ అనమాట దేవుని యొక్క వాక్యాలు ఆ ఒక్కసారి రుచి చూసినావంటే నువ్వు ఆ రుచిని వదలవు నువ్వు అసలు వద్లు మన నాలుకలో బర్డ్స్ ఉంటాయి రుచి చూసే టేస్ట్లు టేస్ట్ బర్డ్స్ అంటాం మనం మనం నాలుకలో అవి బర్డ్స్ నీకు పులుపు తెలుస్తుంది తీపి తెలుస్తుంది కూల్ తెలుస్తుంది ప్లస్ హాట్ తెలుస్తుంది కదా అట్లనే వాక్యం కూడా రకమ రకమైన వాక్యాలు ఎవరికి ఏ వాక్యాన్ని చెప్తే ఆ హృదయాన్ని ఎంత కఠినడైనా ఈ వాక్యానికి కరిగిపోవాల్సిందే ఆ రుచి చూడాలి ఆ రుచి చూసి వచ్చిన నేను నేను క్రిస్టియన్స్ కంటే నేను బాపు అంటే బ్రాహ్మణ్ స్టోరీ బాగైందండి వాళ్ళు మారి మేము చేసింది తప్పే అవును వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారు నేను ఒక పంతులు అడిగిన అన్నప్పుడు ఒప్పుకుంటాడు అవును మేము మేము చెప్పే మంత్రంలో మంత్రము అది మంచిది కాదు చెడు కాదు మంత్రము బ్రదర్ నీకు ఏమన్నా మంత్రం వేసిన అది చెడే కదా మంత్రం అనేది చెడే కదా అవును వాళ్ళకి మేము ఏమేమో చదువుతాం వాళ్ళకేం తెలుసు జనరేషన్కి ఏదో ఒకటి మేము చదువుతుంటాగా వాళ్ళు వింటూ ఉంటారు కానీ వాళ్ళకు అర్థమవుతుంది కానీ అయితే ఈ బైబుల్ బైబుల్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే నీ దగ్గర నా దగ్గర ఉంది కానీ హిందూస్ దగ్గర వాళ్ళు వాళ్ళ హోలీ బుక్ పట్టుకోవాలంటే అమ్ము అమ్ము అంటారు వాళ్ళు చదవలేరు నీకు నాకు ఇది అందుబాటులో వచ్చిందంటే దీని దీని ఎంతో శ్రమ ఉంది దేవుడు నడిపించిన విధానం ఉంది నువ్వు నన్ను నువ్వు నేను చదువుకుంటున్నాం ఈ పుస్తకాలన్నీ నేర్చుకుంటున్నాం పుస్తకాలు నేను ఈ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ బ్యాంకింగ్ సిస్టమే కానీ ఇంత బైబుల్ నుంచో వచ్చింది మెజర్మెంట్సే కానీ అన్ని మొత్తం ఈ జ్ఞా బైబుల్ సైంటిస్ట్ మొత్తం బైబుల్ చదివి వాళ్ళు నేర్చుకొని ఏ విధంగా చేంతా వచ్చిన ఎందుకంటే వాళ్ళు వెలిగినారు కాబట్టి వెలిగినారు వాళ్ళు వెళ్ళి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు వెలిగించి మనకు ఇప్పుడు మనం చూసుకోనికి చదువుకుంటున్నాం లైట్ ఉంది సిస్టమ్స్ ఉన్నాయి చదువుకోనికి అంత ఫాస్ట్ జనర జనరేషన్ అనేది డెవలప్ అవుతుంది ఈ ఈ జనరేషన్స్ అనేది డెవలప్ అవుతుందో నువ్వు డెవలప్ కావాలి దాని తగ్గినట్టు డెవలప్ కావాలి ఎందుకంటే మనమే అక్కడ ఉంటా ఏ బ్రదర్ చెప్తాడు ప్రాధాన్యం చేసి వెళ్ళిపోతాడు మనం అట్లే ఉందాం సమయం కోసం ఎదురు చూస్తాం కరెక్టే కాకపోతే నువ్వు కూడా ఇతరులకు వాక్యం ప్రకటించాలి కదా వాళ్ళు నువ్వు నేర్చుకుని ఇతరులకు చెప్తేనే కానీ నీకు తెలిసేది నువ్వేళ్ళ నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావో ఎంత వరకు మనకు సజెషన్స్ సార్ బ్రదర్ నువ్వు ఈరోజు వాక్యం చెప్పినావు సరే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ప్రయత్నం చేయండి ఇంకా కొంచెం వాళ్ళతో వెళ్తున్నప్పుడు చూడండి మంచి సర్కిల్లో ఉన్నప్పుడు మంచి సర్కిల్ ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఎదుగుతావు అదే చెడు సర్కిల్లో ఉన్నప్పుడు నువ్వు ఎదగలేవు కష్టమైపోతుంది ప్రాక్టీస్ అనేది కూడా చాలా కష్టమైపోతుంది అరే వీళ్ళ నువ్వు ప్రయత్నిస్తాం అరే అందరు చూస్తున్నారు కదా అనేసి నువ్వు గిల్టీనెస్ గా ఫీల్ అవుతాం అవును వాళ్ళు నేను ఎందుకు చేయకూడదు దేవుడు నాకు అన్ని అన్ని ఇచ్చిపోయినాడు నేను కూడా అద్భుతాలు చేయాలి ప్రార్థనలో శక్తి ఉంది ప్రతిదీ సమాధానం మనం తెలుసుకోగలిగితే ప్రార్థన బైబులే ప్రతిదొక్కటి మనం నేర్చుకోగలుగుతూనే ఉంటే ప్రార్థన బైబులే ఇప్పుడు టీచర్స్ కూడా వాళ్ళు నేర్ దాన్ని నేర్చుకుని పిల్లలకు నేర్పిస్తారు మనం కూడా అదే ఫీల్డ్ లో వెళ్ళి ఇతరులకు కూడా చెప్ప చెప్ చెప్తాం కదా అట్లనే ఈ చీకటి చాలా భయంకరం ఒక్క నిమిషం కూడా మనం సైన్ అంటే మనం తట్టుకోలేం ఆ చీకటి మీరు కళ్ళు మూసుకున్నా చూడలేకపో ఆ శక్తులను చూడలేకపోతాం వెళ్ళి ఉంటేనే చీకట్లో అంధకారం నిమాషంగా అంటాం కదా అంటే కామ్ కామ్లెన్స్ సైలెంట్ గా ఉండిపోతుంది చీకటి ఎప్పుడైతే వెలుగు వచ్చిందనుకో ను ఏసు క్రీస్తు నామంలో అంటే అవి ఉరికి వెళ్ళిపోతాయి మనం నేర్చుకున్నాం నామాన్ని పలకడం మనం నేర్చుకున్నాం ఎంత పవర్ అంటే అంత పవర్ ఏసు క్రీస్తు ఉన్న పవర్ అయినా పేరట ఏది చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది ఏదో కొంచెం సమయం పట్టొచ్చు కానీ నీకు కావాల్సిన ఏజ్ నీకు కావాల్సినప్పుడు అవన్నీ అందుబాటులో నీకు వస్తుంటాయి నీకు ఏ సమయంలో కావాలో అందుబాటులో వస్తుంటాయి ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళాలి దేవుడి చిన్న వాక్యాన్ని జీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అప్పుడు ఏం మాత్రం అంటే దేవుని పాదముకు వందనాలు స్థుతులు స్తోత్రం ఉన్నాయనేస ప్రభా అదేవిధంగా ప్రభా ఎసయ్యా నీకు వందనాలు స్థుతుల స్తోత్రం తండ్రి ప్రభా మరి ఒక వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ఎసయ్యా అదేవిధంగా ప్రభా ఎంతో మంది నీ యొక్క సువార్థలు తెలియక వాళ్ళు చీకట్లను ఉండిపోయినారు తండ్రి ప్రభా వాళ్ళని చీకట్ల నుంచి విడిపించడానికి మాకు నేర్పించినందుకు నీకు వందనాలి ప్రభా ఓ కార్పొరేట్ రక్షించడానికి పోయిన తండ్రి ప్రభా ఏసయ్యా ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి ప్రభావ నీ సువార్థ సంఘ ప్రభావ వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు తండ్రి ప్రభా ఏసయ్యా మరి వాళ్ళు చనిపోయే ముందు ఒక్క అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభా ఆయన ఎస్ అయ్యా ప్రభా వాళ్ళకు తండ్రి ప్రభా నీ పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్న గ్రామంలో ప్రభా మా బ్రదర్స్ కూడా మారు మారు గ్రామాల్లో వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు ప్రభా సువార్త అక్కడ అందరినీ కే అనేసే ప్రభా మరి ఎటువంటి రిసోర్స్ లేకుండా ప్రభా మా సొంత రిసోర్స్ తోటి మేము వెళ్తున్నాం తండ్రి ప్రభా మా బ్రదర్స్ వెళ్తున్న ప్రభా సహాయం తెచ్చేయండి ప్రభా అదేవిధంగా ప్రభా మరి ఆ విధంగా ఆ స్టేజ్కి వెతకడానికి మాకు సహాయం తెచ్చేయండి ప్రభా బ్రదర్స్ సిస్టర్స్ కు ఇక్కడ పార్టిసిపేట్ అయిన ఆన్లైన్ లో పాటించిన బ్రదర్స్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేసిన అదేవిధంగా ప్రభా ఈ ప్రేర్ కంటిన్యూగా జరుగుతుంది ప్రభా మేము ఆపేది లేదండి ప్రభా ఎటువంటి కష్టం వచ్చిన ప్రభా ఎటువంటి ఏమంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చిన ప్రభా ఈ ప్రార్థనలు కంటిన్యూ అయితే ఉంటాయి ప్రభా ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం ప్రభా మంచి చెడేదో ప్రభు ఎస్ఐ ప్రభా దాని చుట్టూ ప్రభా దాని చుట్టూ అంటే ఈ ఈ చుట్టూ ఉన్న పరిశ్రమ ప్రభా ఎస్ఐ మరి నీ పరిశుద్ధతో నింపను తండి ప్రభా ఈ ప్రాంతానికి శాంత సమధన్ కలున్ గాక అదేవిధంగా ప్రభా ప్రభా కే బ్రదర్స్ సిస్టర్స్ కోసం ప్రార్థించడం మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మరి వాక్యం విని వాళ్ళు నేర్చుకోవాలి తండ్రి ప్రభా మరి నేను ఒకప్పుడు నేను వాక్యం చెప్పవని కానీ ప్రభా ఆ విధంగా నన్ను తీర్చిదిద్దునందుకు నీకు వందనాలు ప్రభా కేవలం ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రాథం ద్వారా మేము ముందుకు వెళ్తుంటాం తండ్రి ప్రభా మాకు నేర్పించండి నీ దినదిన ఆహారం మాకు కావాల తండ్రి ప్రభా వి నీడ్ యో డైలీ బ్రెడ్ ప్రభా అదేవిధంగా ప్రభా ఎంతో మంది ప్రభా మరి ఎంతో మంది పడిపోయిన దేవుని మీ సువార్థ తెలుసు కూడా ప్రభా వాళ్ళు ప్రభా కొంతమందికి సహాయం లేక పడిపోయినారు తండ్రి ప్రభా కొంతమంది తెలిసి తెలిసి పడిపోయినారు తండ్రి ప్రభా అటువంటి వారకు ప్రభా మేము సువార్త ప్రకటించి వెళ్ వెళ్తున్నందుకు నీకు ఎంతో బంధనలు తండ్రి ప్రభా మేము ఎక్కడ అక్కడనే కూర్చోకుండా ఈ అనేక ప్రాంతాలు తిరిగి ప్రభా సువార్త ప్రకటించాలి తండ్రి ప్రభా లేకపోతే మీరు ఇచ్చిన అజ్ఞాని ప్రభా మరి మీరు ఇచ్చిన ఆజ్ఞని మేము పాటించకపోతే అది తప్పు అని చెప్తున్నారు తప్ప ఆజ్ఞని తిరస్కరిస్తే తప్పు తండ్రి ప్రభా మాకు శిక్ష వస్తుంది ఎందుకంటే వాళ్ళకంటే మాకు ఎక్కువ శిక్ష వస్తుంది ప్రభా అవును తండ్రి ప్రభా నేర్చుకుని ఇవన్నీ మాకు నీ వాక్యంలో మమ్మల్ని కరెక్షన్ చేయడానికి అదే మమ్మల్ని మమ్మల్ని సరిగ్గా దారిలో పెట్టడానికి తీసుకువెళ్ళడానికి ఇతరులకు వాక్యం ప్రకటించాలి తండ్రి ప్రభా మాకు సాయంత ఇచ్చేయండి ప్రభా అదేవిధంగా ప్రభా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి అలా కుటుంబంలో శాంత సంబంధం దచ్చామని కోరుకుంటున్నాం ప్రభా మరి ఒక వాక్యాన్ని ప్రభా ఇక్కడ బ్రదర్ సిస్టర్ ని మీ చే అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్దర్ మీరే ఫైనల్ బ్లెసింగ్స్ ఇచ్చేయండి ఓకే సిస్టర్ యేసు క్రీస్తు మన ప్రభు అయిన శ్రీ క్రిస్తు కృప శాంతి సమాధానం నడిపింపు అందరికి ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు కాక ఆమెన్